మేమే వెళ్ళబోటం మీమాంస వచ్చిందల్లా ఇప్పుడు కొంతమంది పండితులు ఏమన్నారంటే కలిసి పెట్టకూడదు అలా అప్పుడు కొంతమంది పండితులు ఉన్నారు ఖర్చు సమానంగా పెట్టుకున్నప్పుడు నడుస్తున్న అసలు వచ్చి సెలవు పెట్టుకుని పెట్టుకున్నారు అదే సంతోషం దానికి సర్దుబాటు చేశారు కాబట్టి మన కర్తవ్యాన్ని మనం చేయాలిగా ఉన్నాం చాలా అసలు ముచ్చుకుంటే అప్పుడు వీటికి దజ్జన పడపోతే వీడికి తప్పను లేకపోతే పోయిన వాళ్ళ నోట్లో నీళ్లు పడలేదను ఇటువంటి మాట నువ్వు చాలా తక్కువ ఉన్న దోషం పా గ్రహస్థి కాదు అదే మిగతా నెటివి కాబట్టి గ్రహస్థుగా ఉన్నవాడు సన్యాసం పుచ్చుకున్నట్లయితే వాడికి దోషము రాదు ఎవరికీ దోషం వాడికి రాదు మిగిలిన వాళ్ళకి రాడు ఎవరికి రాదు అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే అందరినీ చూసి ఇవాడు ఒక్కడే అందరికీ దిక్కు ఒక్కడే అందరికీ కొందరికి మాత్రమే వాడు దిద్దని కాదు అందరికీ ఒక్కడే దిక్కు కాబట్టి చూడండి ఆలోచన మంత్రం పూర్తయింది తర్వాతి మంత్రం ప్రజాపతిలో కాస్తే క్యాక్షరాయీ సంూర్మీ <Buddha>. మంత్రదా మంత్రాల శాఖ మంత్రాల బ్రా సరళంగా ఉందా ఉందా బాగా ఎత్ అవే ్రహ్మ సంస్థ అమృతత్వమేటి అని మనం అనుకున్నాము బ్రహ్మ నిష్ట గలవాడు అమృతత్వమును కోలు మోక్షమును కోలు జీవించి ఉండగానే అంటే కవిరాత్రి గురించి బ్రహ్మ పరమాత్మయందు మనస్సును లగ్నము చేయుట ఎట్లు అని ప్రశ్న సో దేనిని పట్టుకుంటే అమృతత్వమును పొందుతారో ఆ బ్రహ్మను నిరూపించుటొకై ఈ మంత్రము ఆరంభమవుతున్నది చూడండి బ్రహ్మ అంటే పరమాత్మ పరమేశ్వరుడు బ్రహ్మ అంటే ఓంకారముడు ఓంకారానికి పరమేశ్వరునకు అధ్యయము ఇప్పుడు మీకు ఎవరో మీ తండ్రి గారు ఒక ఎకరాల ఆశతి రాసిచ్చారనుకోండి పది ఎకరాల ఆస్తి రాసి ఉంటే ఎలా రాస్తారు కాగితం మీద రాస్తారు మీ పేరు రాసి కాగితం మీద పేరు రాస్తా కాగితం మీకు ఇష్ట దాని ముద్ర వేసు మీకు ఇష్ట ఇస్తే పది ఎకరాల మీకు ఇచ్చిన పేరు రా అంటే నాకెలా ఇచ్చానండి కాగితం మీద రాసిన పేరుకిచ్చాను కానీ నాకు ఇవ్వలేదు అని అంటారా ఆ కాగితం మీద రాసిన పేరు నేనే నేను ఆ పేరు ఆ పేరుకి నాకు ఆ ఉంటారా ఇదైతే పేరు కరెక్ట్ గా రాసుకుంటారు బిల్డింగ్ కరెక్ట్గా రాయండి లేకపోతే మళ్ళీ పేరు ఇలా ఉంది ఆయన వేరే ఉన్న తేడా రాకూడదు ఎందుకంటే సాయకమ్ మీద ఉండి పేరుకి ఎదురుగా ఉన్న మనిషికి అభ్యేదము అలా మీరు విన్నారు కదా ఆ దేవుడికి ఏ పేరుతో అభ్యేదము అని మేము ఆంశం ఇది భగవద్గీతలో మీరు విన్నారు పరమాత్మకి మూడు పేర్లున్నాయి ఓం సత్ సత్ మీరు విన్నారండి పదిహేడు అధ్యాయంలో చిగుతున్నాయి చాలా విస్తారంగా వచ్చింది మూడు పేర్లు నిజానికి అక్కడ మూడు పేర్లు చెప్పారు దాంట్లో మొదటి పేరే పేరు మొదటి పేరే పేరండి ఇంకే ఈ పేరుందంటే వాళ్ళ పేరుతో తెలుస్తారు వాళ్ళ పేరుతో తెలుస్తారు అని ఇంకా ఇవ్వక వేళ్ళు పెట్టినా ఆ మొట్టమొదటి పేరే అసలైన పేరు అదే ఓ కాబట్టి బ్రహ్మ అంటే ఎవరు ఓం అంటే ఎవరు ఈ డాక్యుమెంట్ లో ఎవరు సుభన్నగా నింపితే ఆస్తి ఎవరంటే శుభర్ణగా అంటే నేను అని సుభన్నగా నిలుపుతాడు ఆ సుబ్బన్న గారు ఎవ పేరు చూసుకోండి అక్కడ అదిగో నా పేరు సుబ్బన్న ఉందా లేదా ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్న సుబ్బన్న ఆయనే అక్కడ నిలబడ్డ సుబ్బన్న ఈయనే విఘ్నించు అర్పించటం ఈ మాండు పాదాశిత్య మాత్రశి పాదములే మాత్రు మాత్రలే పాదలు ఆ తలకాయి మొండెము కాళ్ళు మనిషికి అని ఉన్న అక్షరాలతో కూడిన పేరుకి అదే అభేదే ఇదే అదే ఇదే కాబట్టి అలాగా ఆ బ్రహ్మ పరమాత్మను మీరు మనస్సులో నిలబెట్టుకోవాలంటే మీకు పేరును అందజేయాలి అందుకోసం పంత రాష్ట్రం ఏమేమి రామకృష్ణ గారు మహంశా శ్రీరామకృష్ణుల వారు తొలగే చూసారు వాళ్ళు ఏమన్నారంటే ఏనుగు మీరు ఏదో ఎప్పుడైనా చూస్తారో కొన్నాం అని ఇలా ఉంటుంది ఒక్కోసారి పడేస్తుంది ఒకసారి వాటిని అడిగి వెళ్తూ ఉంటే వాళ్ళు అది ఎదురుకుండా బొకెట్ ఉంటే అది కింద పడేస్తాడు అది ఏనుగు తొండం స్థిరంగా ఉండదు ఇప్పుడు ఏనుగు ట్రైనింగ్ ఇచ్చే మాబటి ఉన్నాడు చూసారా వాళ్ళు ఏం చేస్తాడో తెలిసినా ఆ తొండానికి ఒక కట్టె ఒకటే తగ్గిస్తుంది అదే ఆ కట్టె పట్టుకుని అలా కాదు అలాకుండా ఉండదు ఇంకా తొండం కాదు కాకపోతే ఆ కట్టెను పట్టుకుని అలాగే స్థిరంగా ఉండదు మీ మనస్సు ఏనుగు తొండము వంటిది దానికి ఒక చట్టను మీరు పట్టించండి దాని పేరు ఓం మీరు ట్రై చేసి చూసుకోండి మీ మనస్సు ఇటు అటు పరిగణించిన లో మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి ఇంటికి వెళ్లి మీరు నిటారుగా కూర్చోటం అవసరం నిటారుగా కూర్చుని ఓం నేను ఓం ఓం అనలా బోయీలు అన్నట్టుగా అది వేరు తర్వాత ఓం అనకూడదు వానకూడదు వా వచ్చింది ఒక భ్రమటేట్ వా అనుకో నేను నువ్వు నా ముందుగా నేను వా అన్నా అంటే నేను బాల్కరీ ఇక పోషిస్తాను వాళ్ళు ఇంటిస్తుంది వకారం ఎక్కడ లేదు ఓ వాని పెదవులని దంతాలతో కదా దంతాలని పెదవులతో మీరు టచ్ చేస్తే ఓంకారం ఇంజీ సో ఆ రకంగా ఓంకారాన్ని మీరు నిటాడుగానే కూర్చుని నిండా గాలి పీల్చి విడిచిపెట్టేప్పుడు ఓంకారం చెప్పాలి అలాగే చెప్పాలి ఒకటి నిండా గాలి పీల్చడం అలవాటు ఓం అని ఆ నిశ్చర్చల్లో నిశ్శబ్దంలో కలిసిపోవాలి మీరు ట్రై చేయండి పని మీ మనస్సు ఏమవుతుందో చూడండి ఆ ఏనుగు తొండడానికి కట్టిస్తే ఏమవుతుందో అదే మీ మనస్సు విలీనమైపోతుంది మీరు సద్రూపులుగా నిలిచి ఉంటారు సుబ్బన్న గాలి పీల్చి ఓంకారాన్ని చెప్పినప్పుడు ఆ ఓంకారంలో ఆ నిశ్చబ్దంలో వెళ్ళినప్పుడు సుబ్బన్న ఉండడం సుబ్బన్న విలీనం అయిపోతారు చైతన్యమే ఉంటుంది అదే బ్రహ్మ బ్రహ్మ ఏంటో మనం అంటే బ్రహ్మాన్ని మనము కండిషన్ అలా పెట్టి కండిషన్ బ్రహ్మ అక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అదిపో ఎప్పుడైతే మీరు దూరం పెట్టేశారో నేను పాఠం చెప్పేప్పుడు వంద సార్లు బ్రహ్మ మీ హృదయంలోనే ఉన్నాడయ్యా బాబు మోకోందే మైతో తేడో పాస్ ఉన్నాయి నన్ను ఎక్కడ చూస్తున్నావు నాన్న నేను నీకు దగ్గరగా ఉన్నాను పాస్ అంటే ఉపనిషత్ దగ్గరగా ఉన్నాను నీ ఊపిరిలో నేను అంతర్యామి ప్రాహణంలో రాబోతో మీ ఊపిరిలో నీ లోపల మీ ఊపిరిలో నేనున్నాను కాబట్టి ఓమ్మని మీరు భావన చేసినప్పుడు ఆ నిశ్శబ్దమే మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి వెళ్ళండి దేవాలయానికి నేను వెళ్తూ ఉంటాను వెళ్ళండి అప్పుడప్పుడు వెళ్తాను అస్తమానం వెళ్ళడానికి నా వల్లగదు నాకేం వ్యతిరేకం కాదు మీరు వెళ్ళి మీరు ఏం చేస్తారు అక్కడ మీరు వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారు అంటే ఏం చేస్తారు ఇల్లి మొక్కలు వేస్తారా ఏం చేస్తారు ఎదురుకుండా ఒక విగ్రహం ఉంటుంది అది మీకు కనపడడం కూడా కనపడదు ఆ పురోహితుడు దానికి ఏవేవో వస్త్రాలను కట్టేస్తాడు కట్టాల్సిందే మనం న్యాయం కాదు కట్టేస్తాడు తులసి దళాలు పెడతాడు ఇవ్వడతాడు అలంకారాలు పెడతాడు ఉన్న కిరీటాలు అన్ని పెట్టేసి అరు అక్కడ ఒరిజినల్ మీకు లేకుండా చేసేస్తాడు అది మీరు చూస్తారు ఏమిటి చూస్తారు అక్కడ వెళ్లేటు చూశారు కిరీటం చూశారు బంగారము వజ్రాలు వైరుద్యాలు ఉన్నాయి అది చూశాడు తర్వాత మాలలు అన్ని ఉన్నాయి చూశాడు ఇంకా నామల్లా ఏదో వెయ్యి తోటి ఉందో అది చూశాడు మీరు ఏమిటి చూసారు చూసినప్పుడు ఏమైంది మీ మనస్సు ఏమైంది ఏమైంది వాడు ఇంకా గొడవ అన్నాడు నాడు బయటకు ప్రసాదం పుచ్చుకున్నాడు అది మాత్రం కాదు ఎందుకంటే ప్రసాదం బుక్కి ఉన్నప్పుడు ఆ నోటికి ఆ రుచి తెలుస్తుంది కడుపు నిండుతుంది తృప్తి కలుగుతుంది తర్వాత పప్పు కాకి కూడా కాకపోతే చాలా బాగుంటుంది అది కారణం ఆ అనుభవం మనకి తెలుస్తూ ఉంటుంది మీరు దర్శనంలో మీకు వచ్చిన అనుభవం గురించి నన్ను చెప్పండి దేవుతా దేవుతో అనుభవం దేవుటి అనుభవం కాదండి ఒక ఫీలింగ్ వచ్చింది మంచిది ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే మీరు రకంగా తయారై ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ వచ్చింది మీరు ఆ ఫీలింగ్ను ఓంకారంలో మీరు అనుభవాన్ని తెచ్చుకోండి మీకు ఎప్పుడైనా మీకు నచ్చిన మనిషి మీరు ఇష్టపడే మనిషి కనపడితే మీకు ఎలా అనిపించింది ఒక ఫీలింగ్ వచ్చిందా అలాగ అనిపించిందా మీకు మీరు ప్రేమించే వ్యక్తి కనపడగానే మీకు మనసులో అనిపిస్తుంది ఒక ఉల్లాసం కలుగుతుంది కదా ఓంకారమును ధ్యానం చేసినప్పుడు మీరు అటువంటి ఉల్లాసాన్ని తెచ్చుకోవాలి అది మొట్టమొదటిసారి వచ్చేయు ఉల్లాసం తెచ్చుకోవాలి ఓం అనేప్పటికీ అన్ని పక్కన పెట్టేసి పనులన్నీ పక్కన పెట్టేసి మనస్సు సంకల్పాలన్నీ పక్కన పెట్టేసి ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలి నిశ్శబ్దమే అదేదో పాటు ఉంది అమ్మగారి పడన నిశ్శబ్దమే రాసిన ఆయన జ్ఞాని ఇంక విద్వాంసులు రాశారు ఆ పాట అక్కడ ఉన్నారు ఆ పాశాడు ఆ అమ్మగారి పాట నిశ్శబ్ద నిశ్శబ్దం ఎక్కడ ఉంచి వస్తుంది మీరు ట్రై చేస్తే రాదోటి ఓం అంటే ఏమొస్తుంది నిశ్శబ్దం వచ్చి తీరుతుంది మీరు మనస్సు కకాలికలుగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టండి వాటి నేను ఓం మనిపిస్తాను నిశ్శబ్దం వచ్చిందో అడగండి వస్తుంది నిశ్శబ్దం వచ్చి తీరుతుంది కాబట్టి ఓంకారము జేమను మీరు నిర్మాణం చేసుకోవాలి ప్రేమ వచ్చేలా చూడాలని కాదని కుయ్ తెచ్చుకోవాలి మీరు ఒకటి అలోచన మీకు మీరు ప్రేమించే మనిషి మీకు కనబడితే మీకు అలా అనుభవాన్ని మీరు పరిశీలించుకోండి లేదా మీరు ఇష్టపడే మనిషి ఫోన్ చేస్తేనో లేక మీరు ఫోన్ చేస్తేనో మీ మనస్సుకి ఎలా ఉంటుందో చూసుకోండి ఉల్లాసంగా ఉంటుంది కదా మీతో సంకల్పాలు భావాలు ఏదైనా చికాకులు అన్ని కూడా పట్టేకి పోతాయి పోయి మనస్సు ఉంటాయి ఆ స్థానంలో ఓముని పెట్టుకోవాలి ఈ కొడుకులు కోడలు పెట్టుకుంటే ఏమి ఉపయోగం ఉండదు మీకున్న మాట నేను యథార్థం చెప్పేస్తుంటా వాళ్ళ దారి వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మనం బరువు పెట్టినట్టం నేను నాన్న ఓ కొడక నిన్నే తలుచుకుంటూ ఉంటాను అంటే వాళ్ళకి బరువు వాడు ఏమంటాయంటే నాన్నగారు అస్తమానం నన్ను తలుసుకోకుండా మీరు ఆలోచించుకు తీసుకుంటుంది చెప్పారు ఎత్తి పెట్ట జరుగు వస్తుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి ఓం పెట్టుకోండి అయితే కండిషనింగ్ ఏమైపోయింది ఓం చాలదు ఇంకెదో కావాలి రామా అనాలి కృష్ణ అనాలి హరే అనాలి అయితే ఒక వెంకటేశ అనాలి అని ఇలాగ రకరకాలు ఇరవై రోజుల్లో వచ్చాయి ఇవన్నీ ఓం నుంచి వచ్చినవిం తల్లి ఇవన్నీ కూడా తెలవేట అన్నారా పైత్రి ఒక నక్షత్రం ఓమిటర్ అన్ని ఓమే సర్వము ఓం కాబట్టి ఓంకారంతో అటువంటి అనుబంధాన్ని మైత్రిని మనం ఏర్పాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి దానికోసం మంత్రం ప్రారంభం అవుతుంది ప్రజాపతి గారు అంటే ఈ జగత్తుని సృష్టించిన ఆయన సృష్టికర్త ఆయనకే అని పేరు ఆయన ఏం చేసేదంటే సారము ఈ ముల్లోకముల నుండి సారం తీయాలని ఆయన ప్రయత్నం చేశారు లోకాల మూడు లేదు కాదు కాదండి వాళ్ళు ఎవరో ఏదన్నారంటే అది పురాణం మూడంటే గాయత్రి మంత్రంలో ఏమంటున్నాయి ఓం ధోర్ ధు వస్తు హున్నా ఏమంటున్నాయి ఓం ధోర్ధు వస్తు చతుర్దశ లోకాలంటే మీకు వేదం కాదదు పురాణం అతల వి తల తల తల తలా నేపథ్యాలు ఇవ్వండి అదంతా లేరు లోకాలు మూడు ముల్లోకాలు ఈ ముల్లోకాల స్థానాన్ని ఆయన తీసాడు నేను ఒకసారి ఒక ఆయుర్వేద డాక్కు వెళ్ళా చింత నూరి ఆయుర్వేదం ఎలాగేమని మా చిన్నప్పుడు ఉండేది ఇప్పటికీ కూడా ఒకసారి వెళ్ళాడు వసంత కుసుమకాలసము అని ఒక మందు ఎంతండి అయినడికి ఇంత ముందు సీసా ఉంది చిన్న ఉండలు నాలుగు ఉండలు ఉన్నాయి ఇది ఎంతండి అయినడిగా అంటే నూట ఇరవై రూపాయల రూపాయికి బస్తా బియ్యం వచ్చే రోజుల్లో బస్తా ధాన్యం వచ్చే రోజుల్లో చిన్న సీసా నూట ఇరవై రూపాయలని ఒక రూపాయి పెడితే ధాన్యం వచ్చి అప్పుడు నేను అడిగాను మా చిన్నప్పుడు నేను అడిగాను ఇది అండి ఏమైనా అర్థం ఉందా ఆ ప్రైస్ కి ఏమన్నా అర్థం ఉందా ఎందుకంటే మా ఊళ్ళో జమీందారు గారి దగ్గర తప్ప వంద కాగితం ఎవరి దగ్గర ఉండేది కాదు వంద కాగితం దగ్గర ఉండేది ఆయనే చూశారు ఆయన జపి చూసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరో చూసుకుంటే చూసుకుంటారు వీళ్ళందరి దగ్గర పది రూపాయలు కాగితమే గొప్ప అలాంటిది నూట ఇరవై రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సర కాలం భక్తి దొరికేంత ధనము దాంట్లో అంతే ఉందండి అడిగారు అప్పుడు ఆయన ఆయన పండితుడు షాపా నా రాదు నువ్వు ఎక్కడ చూపుతున్నావు శుభాశ్రయం నేను చదువుతున్నావు అర కూర్చో ఇది ఎలా వస్తుందో తెలుసు వసంత ఋతువు అంటే ఎవడో తెలుసు అండి మాధవ మాసము చైత్ర విశాఖముడు వసంత ఋతువు తెలియకూడదేమిటి వసంత ఋతువు యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి చెట్లు మొక్కలు అన్నీ కూడా పుష్పములతో నిండి మొగుతాయి అది వసంతలు ఈ వసంత కుసుమ వ్యాఖ్యస్తారంటే కొద్దినే బొట్ట వేసుకుని పోతారు ప్రతి చెట్టు మొక్క పువ్వుల్ని కోసి గంటలు వేసుకుంటారు అన్ని రకాల పువ్వులు పోయాలి పిచ్చి మొక్కల పువ్వులు తులసి మొక్క పువ్వులు మామిడి మొక్క పువ్వులు గులాబీ పువ్వులు కనకాంబరాలు చామంతులు మల్లెలు ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో ఊరి చుట్టూ అవన్నీ కోసం బుట్టలు వేయాలి రోజు ఒక బస్తాడు పువ్వును తీసుకొచ్చి ఇంటికి బుట్టలు రావాలి దానికోసం పది మనుషులు పెట్టాలి ఆ పువ్వులన్నింటినీ ఏ రోజు కా దంచాలి సాయంకాలం దంచి రసం తీయాలి ఆ రసాన్ని ఎగరబెట్టాలి ఈ పని నలభై రోజులు కొనుక్కు నలభై రోజులు నలభై వర్షాల పువ్వులు ఎగరబెడితే అదిగో నాలుగు వందలు వచ్చాయి దీని పేరు వసంత ఋసు ఆకరము వసంత ఋతువు యొక్క పురుకముల యొక్క మూత ఆకర ఆకర అంటే మూత గుట్ట ఆ గుట్ట దంచి రసం తీస్తే ఉండవచ్చు ఆ రకంగా హిరణ్య గంధుడు ప్రజాపతి గారు సృష్టికర్త ఈ మూడు లోకాల సారాన్ని తీశాడు తీస్తే ఏమొచ్చింది ఆ సారం నుంచి ఏమొచ్చింది ఆయనకి వేద విద్య వచ్చింది క్ంటే ఒక ఛందోబద్ధమైన మంత్రం అగ్నిమీరే పురోహితం యజ్ఞ హోతాగుంరత్నం అది ఋక్ యజుస్ అంటే ఛందస్సు గజ్యా నమో హిరణ్యవాహదే సేన అది యజుష్ సామా అంటే కొంచెం సారి తీసి పాడతారు హుహుహు అహమన్న మహమన్న మహమన్న అహమన్న అధోహమన్న అధోహమన్న అగహ ఇది సామ మూడో వచ్చింది మూడు లోకాల స్నానాన్ని తీస్తే మూడు వేదాలు వచ్చాయి ఇలా ఉంటాయి మూడు వేదాలు ఈ మూడు వేదాలు అవే పెద్దవి ఈ సాదం తీసినా అవే పెద్దవి ఈ పూడల్ని దంచితే ఇక రసం వచ్చినట్టుగా ఈ మూడు వేదాలు వచ్చాయి అబ్బే ఇవి ఎక్కువే అని మళ్లీ వాటిని రిస్కి చేసి మళ్లీ సాధన తీసాడ తీస్తే మూడు శబ్దములు పుట్టే భూ భువహ స్వేణ స్వహెటతేజువే స్వహ సువ ఊపిసేయండి ఎందు ఈ మూడు అక్షరాలు వచ్చాయి మళ్ళీ తర్వాత మన ప్రాంతా ఆ మూడింటిని మళ్ళీ ఆయన స్థానం లాగే దిష్టి అప్పుడు ఓ అనే శబ్దం పుట్టింది అది ఓం యొక్క అయినా ముల్లోముల స్థానము ఓంకారము రూ భాష ప్రజాపతి విరాట్ కష్ట ప్రజాపతి అంటే మీరు చూడండి పురాణాలకి పోతే అంటే విరాట్ విరాట్ అంటే బ్రహ్మాండీ మీరు పురుషుల సోప్తం ఉన్నారు కదా సహస్రశీర్ష పురుష అదే విరాట్ అంటే ఆ పురుషుడే విరాట్ మీకు ఒకవేళ ఆ ప్రజాపతి విరాటం దాన్ని హిరంగిరంపుడు ఉంటాడు అర్థం మీద నచ్చలేదు అనుకోండి నచ్చకపోతే కొంచెం పురాణ భావనలో మీరు చెప్పుకోవాలనుకుంటే కష్టపట్ట జాపతి పెట్టడం కష్టపుడున్నా విరా విరాక్టైనా అనుకోండి కష్టపడనైనా అనుకోండి ఆయన ఏం చేశాడు లోకాను అభితాపం తప ఆయన ఏం చేశాడంటే ఈ మూడు లోకాలని ఆలోచించూశాడు వాటికేసి చూశాడు ఆయన సృష్టించాడుగా చూసి వాటిలో స్నానాన్ని పైకి లాగాలి అని అనుకుంటాడు సాద విభృక్ష ారం తీయాలంటే వేడి చేస్తే దృష్టి లడుపు అలా వేడి చేశాడు లోకానికి వేడి చేయటం ఏమిటి తపహ తపస్సు చేశాడు తపహ అంటే వేడి ఉంది ఆలోచించడం అదే ఆలోచించినప్పుడు వేడి వస్తుంది నేను ఏదో ఒక పుస్తకం ఒక ఎంతసేపు చదివాను ఇంకా అలసట అనిపించింది ఈ లోపంలో ఇంకొకటి వచ్చి ఇంకేదో పుస్తకం నాకు ఇచ్చి ఇది చూడు నేను గంట సేపటి నుంచి పుష్పంగా అవుతున్నాను నాకు చెవుల్లోంచి ముక్కుల్లోంచి పోకలు వస్తున్నాయి ఇప్పుడు ఇంకా కనుక కూడా అర్థం అంటే అంత వేడి పుడుతున్నాయి వేడి అంటే ధర్మమీటర్ వచ్చి వేడి కాదు అది జ్ఞానము ఏకాగ్రం చేసి ఆలోచించాడని అర్థం అంటే తప్ప మూడు లోకాలని ఓ మూకుల్లో వేసి ఇప్పుడు పెట్టి వేడి చేస్తాడని మాత్రం ప్రతి దాన్ని అలా లటర్గా తీసుకోకూడదు దాన్ని సిగ్గరితే తీసుకుంటా ఉన్నారు మూడు బాగా ఆలోచించాడు భూలోకము ఇది ఇది స్వక్ అని వాటిని పరిశీలించి వీటి సారమేంటి అని బాగా ఆలోచించాడు ఆలోచించి ఆలోచిస్తే అప్పుడు ఎవరైనా సారభూత ప్రవీద్య వాటి ఆ మూడు లోకాలని బాగా వేడి చేస్తే వాటి నుంచి లిక్విడ్ రూపంగా ఈ వేదమంత్రములు పుట్టినవి అది మీకు ఫిజికల్ గా ఉంది డిస్క్రిప్షన్ మిషన్ వేస్తే లిక్విడ్ వచ్చిందన్న పువ్వులన్నింటినీ మంట పెడితే మా ఏదో రసం వచ్చింది అలా ఉంది కానీ దాని ఈ మూడు లోకముల సాధన గురించి ఆయన ఆలోచించి బాగా పరిశీలిస్తే మూడు వేదములు పుట్టుకొచ్చాయి రెండో వేదములు మూడు నాలుక నాలుగోది తర్వాత యాడ్ అయింది ఐదోది యాడ్ అయింది పంచమ వేద మహాభారతం ఎప్పుడు కూడా ఒకటి బాహుబలి ఒకటి తర్వాత బాహుబలి టూ బాహుబలి త్రీ ఎక్కడ ఒక సినిమాలు వచ్చాయేమో నేను మొదటి బాహుబలి కూడా నేను ఎదగను ఊరిగ బాహుబలి బాహుబలి అనుకుంటే విన్నా తప్ప నాకు దాని గురించి తెలియదు అలా వస్తుంటారు వన్ టూ త్రీ మొదటి కాబట్టి వేదములు మూడు మూడు లోకాలను ఆయన సారాన్ని లాభీ దృష్టితో పరిశీలిస్తే మూడు వేదాలు కుట్టుకొచ్చి ఆయన ముఖంలో అంటే ప్రజాపతి హె మనసి ప్రత్యభాత్ ప్రజాపతి యొక్క బుద్ధి అన్ను ఈ మూడు వేదములు ప్రకాశించినది ఆలోచించగా ఆలోచించగా మీకు సారమేమిటి అని ఆలోచిస్తే మూడు వేదములు అలా ప్రకాశించినది తక్కువ ఉంటుంది అలా ఉంటూ ఉంటున్నప్పుడు ఈ సైన్స్ లోను దాంట్లో కూడా అది ఎప్పటికీ తెలుడు దానితో అలా కుస్తీ పడుతూ కుస్తీ పడుతూ ఉంటే తక్కువని అది శబ్దం అప్పుడు దాన్ని సైన్లైస్ చేసేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా ప్రజాపతి గారికి ఆలోచించగా ఆలోచించగా తోచేయండి ఎవరితోచింది మూడు వేదాలు తోచేయి కాబట్టి మూడు భాగములు కలిగిన విద్య తాము మళ్ళీ వేదాలని మళ్ళీ ముగ్గుళ్ళలో వేసి నిప్పు పెట్టి మంట పెట్టి బయట చేశాడని కాదు మళ్ళీ పూర్వల్లో పైన చెప్పినట్టుగానే మళ్ళీ మీరు ఆలోచించుకోండి ఆ వేదములను మరింత లోతుగా పరిశీలించాడు వాటి గురించి ధ్యానం చేస్తున్నాడు చేస్తే ఏమైంది తస్యా అతితాన్ని అక్షరాన్ని సంప్రావంత ఆ వేదముల గురించి ఆయనలా ధ్యానం చేసుకుండగా చేసుకుండగా చేసుకుండగా భూ అనే శబ్దము ఆవిర్భవించినది భూరితి వాచ భువ ఇది సామాని సువది తైత్రియం భూర్భువరి వాతాస్తి స్రో్యాహృతయ తాసాహస్మీ తాచు ఆశ ప్రవేదయ భువరి ఈ మూడు వేదములను బాగా పరిశీలించి పరిశీలించగా ఆయనకి భూ అని ఋగ్వేద మంత్రముల యొక్క సాధము సామవేద మంత్రముల యొక్క స్థానము సువహేద మంత్రముల యొక్క సాధము లభించింది మూడు అప్పుడు ఆయన అన్నాడు ఏమని భూ ఆయన బుద్ధికి రాగానే అన్నాడు పైకి అన్నాడు ఎవరు లేరు ఆయన ఒక్కడే కూర్చున్నాడు ఏదో ఒక్కడే కూర్చుని ఇలా అంటున్నాడు ఏమిటి ఏదో అంటున్నాడే ఒకడే కూర్చుని అన్నదానికి యాహుతి అని పేరు యాహుతి ఈ వ్యాహృతి శబ్దాన్ని ఈ ఆ కృతి మీరు వాటిని బాగా మనస్సును పెట్టి పరిశీలించినట్లయితే మీ హృదయంలో ఉండేటువంటి దుఃఖాలను దుహితములను అవి పోగొడతాయి కనుక అది వ్యాహృతులని పేరు అంటే పోగొట్టారు అత్యంత ఐద్రి మంత్రానికి ముందు అని చెబుతారు మామూలుగా వాళ్ళు అయితే ఓం వాహ అని అంటారు గాయత్రి పరివార వాళ్ళు అంటారు కదా అలాగే అలా అలాగే అంటారు తప్పేం కాదు మన వాళ్ళు రంగా అమ్మాయిలు అనేది అనొచ్చు తప్పేం అమ్మాయిలంటే బాగా వినడానికి కూడా బాగుంటుంది ఇది సంకీర్ణమేమో శుభలక్ష్మి పాడాలి ఓం భూర్భువత్స్వాహ్ నువ్వే నాలుగు అంటే ఇక్కడ కుదురుతుంది వాళ్ళు పడతారు అమ్మాయి ఓం భూర్భువత్వ అంటూ పాడతారు బాగా పడతారు కాబట్టి మూడు వ్యాహృతి వ్యాహృతి అంటే ఏంటో తెలుసునా పలుకు అందమైన పలుకు ఏ పలుకు వింటే మీ మనస్సు పవిత్రమవుతుందో అలాంటి పలుకు దానికి వ్యాపృతి అని పేరు ఈ మూడు వ్యాపృతులు వచ్చాయి మిగిలినది నెక్స్ట్ క్లాస్ లో పూర్తి చేద్దాం ఇప్పుడు అవన్నది నెక్స్ట్ క్లాస్ లో అయిపోతుంది ఆ తర్వాత క్లాసులో అయిన తర్వాత ఖాళీ ఉంటే మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే సమాధానమే సమాధానాలు చెప్తాను మీరు ఆయన మీద కాసి తెచ్చిపోతే ప్రశ్నలేవైనా నెక్స్ట్ క్లాసు శుక్రవారం బుధవారం నాడు రామాయణం శుక్రవారం ఇది పూర్తి చేస్తారు శుక్రవారం నాడు ఏదైనా మీకు ప్రశ్నలు కాయ మీద రాసి తీసుకుంటారు తర్వాత మళ్లీ స్వామివారు నాడు అంతర్యామి బ్రాహ్మణం మొదలుపడారు మీరు పుస్తకం గురించి మీరు చింత చేయకండి కవితాలు ప్రింట్ చేయించి మనకి పైలి రాజు గారు ఎనిమిది పేజీలు అంటే నాలుగు కైత మీరు ఇలా పిన్ని కొట్టిచ్చినా సర్ఫా మీరు ఇంతకు ముందులాగా దాన్ని చేస్తారా మీ సౌకర్యం మీరు చూడండి ఎస్లా పిన్ని చేసి ఇచ్చినా కూడా అందరికీ ఇస్తే సరళంగా ఓకే కలిగి ఉండదు పిన్ని చేసి ఇచ్చాను ఇదో బ్యాక్ అండ్ ఫోర్త్ చేయండి ఐటమ్ వేస్ట్ చేయండి బ్యాక్ అండ్ ఫోర్త్ చేయండి నేను ఇచ్చింది అలా లేదు మీరు బ్యాక్ అండ్ బ్యాక్ టు బ్యాక్ చేయడానికి కుదుర్చుంది కదా అది రిలాక్స్ మెషిన్ లో వాళ్ళు చేస్తారు దానికి ఏదైనా ఖర్చు మనం ఏర్పాటు చేయొచ్చు ఓం పూర్ణ మధు పూర్ణం పూర్ణ పూర్ణే పూర్ణ